పరిశుద్ధ చేశా మీకు వదనాలు ప్రభావ ఈ గడిష కాలం అంతా మీరు మాతో పాటు ఉన్నందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి ఈ క్షణం మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ముఖ్యంగా తండ్రి గత నాలుగు వారాల నుంచి ప్రవ్వ మటప్పుగుండు అనే ముఖ్యమైన అంశంను తండ్రి బైబుల్ నుంచి మేము చూసుకుంటున్నాం ప్రవ్వా ఈ మట్టపు అనే అంశాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని మా దయచండి ఇది మేము ఇంతకాలం ఎప్పుడు వినలేదు ప్రవ్వా ఏ ప్రాంతంలో ఇది చెప్పబడలేదు నైనా ఏ సంఘాలలో కూడా ఇది విప్పబడలేదు ప్రవ్వ ఈ దినము మా జీవితాలలో మీరు దాన్ని విప్పుతున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ఈ యొక్క ఐదవ వారంలో తండ్రి మటప్పుగుండు అనే అంశాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేండి అందులో సత్యాన్ని గ్రహించేలాగా మా హృదయాన్ని విపమని ప్రార్థిస్తున్నాం నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సేవించే బిడగా మమ్మల్ని తయారు చేసి మీ రాకడ వరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె గత నాలుగో బాల నుంచి మనము ఈ మఠపు గుండు అనే అంశాన్ని మనం బైబుల్ వాక్యం నుంచి ధ్యానిస్తున్నాం కొరింతలు రాసిన మొదటి పత్రిక కొరింతలకు రాసిన మొదటి పత్రిక పద్దెనిమిదవ మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం కొనతులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం సిలువను కూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మనం అనేక పర్యాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నప్పుడు ఒక అనుభవం కలుగుతూ ఉంటారు కొందరు ఈ వాక్యాన్ని తృణీకరిస్తుంటారు కొందరు ఈ వాక్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఎందుకు కొందరు తృణీకరిస్తున్నారు కొందరు స్వీకరిస్తున్నారు అన్న ప్రశ్నకి జవాబే మట్టపు గుండు అనే అంశం మట్టపు అనే అంశానికి సంబంధించిన వాక్యము మనం ఇది నాలుగవ వారం కదా మూడు వారాల నుంచి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మట్టపు గుండు కరెక్ట్ గా చూడాలని నేను చూసిన ఛాన్సల్ మీలో కొంతమంది చూసింటారు ఈసారి వాక్య చూస్తే ఇంకా బాగుంటుంది కదా ఆ మట్టపు గుండు తాడుంటారు కదా దారం తెల్లదారం ఆ దానంతో పాటు పట్టుకొని తీసుకొని రా వచ్చేవారం వీలైతే సోమవారం నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను జ్ఞాపకం చేస్తా నేను కూడా ట్రై చేస్తా ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకొస్తారు సరే నశించుచున్న వారికి రక్షింపబడుచున్న వారికి సాదృశ్యంగా ఉన్నది ఈ మటపు గుండు మట్టకు సంబంధించిన విషయాలు క్లుప్తంగా మరోసారి చూసుకొని మరి కొంచెం ముందుకు మనం ఈ వాక్యాన్ని కొనసాగించుకుందాం కొనతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఒక వాక్యాన్ని చూసినాక ఈ మట్టపు గుండుకు సంబంధించిన విషయాలని మరి కొన్నిటిని ధ్యానిద్దాం పద్నాలుగవ వచనంలో ప్రకృతి సంబంధి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు ఒప్పుకోడు శారీరకంగా ఉండే వ్యక్తి ఆత్మీయమైన దేవుని విషయాలని అంగీకరించడు అంటే స్వీకరించలేడు యాక్సెప్ట్ అంగీకరించడం అంటే యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయలేడు అంటే ఒప్పుకోలేడు అవి అతనికి వెరితనంగా ఉన్నది కాబట్టి నశించు వాడికి శిలువను గూర్చిన వార్త ఎందుకు వెరితనంగా ఉంది శిలువను గూర్చిన వార్త నశించిన వారికి ఎందుకు వేరితనంగా ఉంది వారు ప్రకృతి సంబంధమైన వాళ్ళు వాళ్ళు శారీరకమైన వాళ్ళు కాబట్టి సిలువను కూర్చున్న వార్త వారికి వేరితనంగా ఉంది అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును ఆత్మ అనుభవం ఆత్మ అభిషేకం ఉంటే సరిపోతుందా సరిపోదు ఆత్మాభిషేకం ఉంటుంది చాలా మందికి దాని యొక్క సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా ఆత్మ ప్రత్యక్షతలు అంటారు వాటిని ఆత్మ ప్రత్యక్షతలు ఏ రీతి కనిపిస్తూ ఉంటాయి మతపరమైన క్రైస్తవ జీవితంలో ఏ రీతి కనిపిస్తాయి ఆత్మ ప్రత్యక్షతలు కృపావరల రూపకంగా కనిపిస్తూ ఉంటాయి ఏందా కృపావరాలు భాషల వరము భాషల అర్థము చెప్పే వరము దాని తర్వాత బోధించే వరము బుద్ధి చెప్పే వరము ప్రవచన వరము అద్భుతాలు చేయవరము దయ దయంలో వెళ్ళగొట్టు ఇలాంటి రకరకాల వరాలు ఇవన్నీ ఆత్మ ప్రత్యక్షతలు అని మనం నేర్చుకుంటాం కానీ ఆత్మ ప్రత్యక్షత ఉంటే సరిపోదు ఆత్మ అనుభవం కూడా ఉండాలా అనే విషయం ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆత్మ అనుభవం ఆత్మ అనుభవం అంటే దేవుని ఆత్మలో నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలా అంటే ఆయనతో పాటు ఆయన ఆత్మచేత నడిపింపబడిన అనుభవం లేకుండాల ఆత్మ అనుభవం అంటే అది ప్రతిరోజు నేను దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాను బ్రదర్ అంటే కాదది అనుభవం అనుభవం అంటే దేవుని వాక్యంలోని సత్యాన్ని గ్రహించే ప్రయాసం ఆ సత్యాన్ని గ్రహించి స్వీకరించాల అనుభవం అంటే అది స్వీకరించడమే కాదు దాన్ని ప్రకటించాలా నువ్వు దాన్ని అంగీకరించినవు ఆత్మావేశం చేత బయల్పరచబడ్డ వాటిని నువ్వు అర్థం చేసుకున్నావు అంగీకరించినావు దాన్ని ప్రకటించాల అప్పుడే నీకు ఆత్మ అనుభవం ఉన్నట్టు లేకుంటే కేవలం పర్శుదాత్మ పొందుకొని శరీరం ఇట్లా గడగడ కొట్టుకుంటే కాదు అది శారీరకమైంది కాబట్టి అటువంటి వాడు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నాడు ఎందుకంటే పరిశుధాత్మ పొందుకోవడం అంటే కేవలము శరీరం కొట్టుకోవడం అనుకుంటున్నాడు వాడు అది శారీరకమైంది ని అసలైనది ఆత్మ అనుభవంతో తెలుసుకోవడం దేవుని విషయములు ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు ఎవరు ఎవరు గ్రహింపజలరు శారీరకంగా ఉండేవాళ్ళు వాటిని గ్రహింపలేరు ఆత్మ అనుభవం ఉంటేనే గాని వాటిని గ్రహింపలేరు కాబట్టి ఇక రెండు గుంపుల గురించి మాట్లాడుతుంది ఒక గుంపు ప్రకృతి సహజంగా ఉంటుంది అంటే శారీరకంగా ఉంటారు వాళ్ళు క్రైస్తవ సంఘానికి చెప్పబడ్డది వాక్యం కొరింతలు రాసిన ఉంది వాక్యం కొరంతి సంఘానికి మాట్లాడుతున్నాడు మీరు మీలో రెండు గుంపులున్నాయి ఒక గుంపు ప్రకృతి సంబంధమైనది ఇంకొక గుంపు ఆత్మ సంబంధం అయినది కాబట్టి మీరిద్దరికి కొట్లాట్లుంటాయి ప్రకృతి సంబంధం ఉన్నవాడు ఆత్మీయమైన విషయాలు అర్థం చేసుకోలేడు వాడికి ప్రకృతి సంబంధమైన విషయాలు అర్థమైతాయి అందుకే ఆ శాస్త్రులు పరిశీలన చూసినప్పుడు మీరు ఆ మబ్బులను చూసి గుర్తిస్తారు ఎప్పుడు వర్షం రాబోతుంది అన్నాడు మబ్బులు చూసి ఎర్రగుంటే వర్షం పడుతుంది అని మీరు ఊహించగలరు గ్రహించగలరు కానీ దేవుని విషయాలన్నీ మీరు గ్రహించలేరు అది మీకు అనుగ్రహించబడలేదు అంటున్నాడు ఈ లోకపు రాజ్యంలన్నీ ఆయన వగును అని మీరు పాట పాడతారు ఎందుకు పాడినరో కానీ దేవుడు మనకి ఎప్పుడో చెప్పిండు అంతా ఈ లోకపు రాజ్యాలన్నీ నాయి కావాలా తెలియక వాడుతున్నామా తెలిసి పాడుతున్నామా పాట ఈ లోకపు రాజ్యాలన్నీ మన ప్రభువి కావాలా మీరు పాట పాడుతున్నారు ఎందుకు పాడుతున్నారు అది వాక్యం ఇది ఈ లోకము దుష్టుని ఆధీనంలో ఉన్నది ఆదాము అవల దగ్గర నుంచి వాడు తీసుకున్నాడు మనము ఏసు దాన్ని తిరిగి వాడి నుంచి పొందుకోవాలా ఎప్పుడు పొందుకుంటాం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవడైతే ఈ రాజ్యపు ఫలాన్ని ఇవ్వడో వాని నుంచి దాన్ని తీసుకొని దాని ఫలములు నిచ్చి వారికి ఇస్తా అని చెప్పిండు ఆయన ఆమోస గురించి మనం ధ్యానిస్తున్నాం భారము కలిగిన పేరుకు తగినట్టు జీవించినవాడు దేవుడు నాకు ఒక భారం ఇచ్చిండు అని పాస్టర్ స్టార్ట్ చేస్తాడు కానీ చివరికి వాడు ఏం భారం వస్తుండో వానికి తెలియదు మొదట్లో అందరూ మంచిగానే భారం వస్తున్న కనిపిస్తారు భక్తి శ్రద్ధలు పరిశుద్ధత ఉంటాయి కానీ చివరికి పోయే కొద్దీ వాడు ఏ భారం మోస్తుండో వానికే తెలియదు తిరుపతి నమున ప్రభావ నీ నామన ప్రవచించలేదంటే అరే నువ్వు ఏ భారం మోసినవరా నా భారం మోసినవా నీ సొంత భారం మోసుకున్నావా నేను ఎచ్చు కాడి సులువైంది అని చెప్పిన నా యుద్ధకు వచ్చి అని చెప్పినప్పుడు మీరు వినలేదా మరి మీరు ఏ భారం మోస్తున్నారు ఆ రోజు వాడు ఎంత దుఃఖము చెందినా ఏమి నిష్ప్రయోజనం నో అసలైన భారం మోస్తలేవు అది సులువైంది ఏం కష్టంతో కూడింది కాదు దేవుని సేవ బ్రదర్ నీకేం తెలుసు నలభై సంవత్సరాలు నేను సేవలో కష్టపడ్డావా ముస్లిం నాకు చెప్తున్నాడు స్టేజ్ మీద నిలబడితే అని చెప్తున్నాడు నీకేం తెలుసు సేవ నేను చెప్తారా నా ఏంటనే నేర్పిస్తారా అన్నాడు పబ్లిక్ లా ఛాలెంజ్ చేసిందని అది శరీరమైనది అహంతో కూడినది ఆ మాట తీరు కాని యేసు అటువంటి అహం ఎక్కడ కనిపించదు శిశులలో ఒకరికనే కనిపించింది అటువంటి అహం ఎవరి కనిపించు అది దుస్తుల్లో ఉండేది అటువంటి అహమం గర్వం మనలో ఉండడానికి వీల్లేదు ఆ మోసు గోచి కట్టుకొని అటువంటి స్థితిలో దేవుడు పిలిస్తే త్వరగా పరిగెత్తుతున్నాడు ఎందుకో తెలుసా దేవునికి ఏ భారం ఆమోసు ఆ భారాన్ని భరిస్తున్నాడు నా కాడి మోసుకోండి అంటే నా భారం మీరు మోసుకోండి నా భారం ఏంది నశించిపోతున్న గొర్రెలకి సువార్త ప్రకటించాలా ఒక్క గొర్రెను నశించుకోవడం నాకు ఇష్టం లేదు నా భారం అది కానీ నాకు ఈ గొర్రెలున్నాయి బయట కొన్ని గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు ఈ గొర్రెలు రెండు కావాల్సిందే గొర్రెలన్నీ ఒకటే మందలు ఒకటే మంద అప్పుడు ఒకటే కాపరి రెండు మందలు కాదు రెండు కాపర్లు కాపరి ఒకటే ఆయననే ప్రధాన కాపరి ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు ఆ కాపరి గురించి మనము ఈ యొక్క ఏడవ అధ్యాయాలు చూడబోతున్నాం ఈరోజు ఆమోస గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక ముఖ్యమైన వాక్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ వచనం మరియు యహోవ తాను మటపు గుండు చేత గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువుడి నిలువబడి ఇట్లు దర్శరీతిగా నాకు కనబరచెను దేవుడు గోడ మీద నిలబడి మటపు పట్టుకొని దర్శరీతిగా ఆమోసతోని మాట్లాడుతున్నాడు మటపు గుండు గురించి మనం అటుపోయిన వారం చూసినాం మటపు గుండుని మనం తెలంగాణ భాషలో మెట్న అంటాం మెట్న అంటే అది కింద ఇనుపది ఉంటుంది పాత దాన్ని ఏమంటారు పాత ఇను ఇనుముతో ఉండకపోయది పాత కాలంలో దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో లెడ్ అంటారు లెడ్ అంటే ఏమంటారు పెన్సిల్ మూలికి ఆ పెన్సిల్ ములికి పదార్థాన్ని ఏమంటారు తెలుగులో నాకు తెలియదు కానీ ఆ పదార్థంతో తయారు చేస్తుంది మెత్తగా ఉంటుంది అది అంటే అంత గట్టిగా ఉండదు ఈ నువ్వు మటుకు గట్టిగా ఉంటది అయితే ఆ మటపు గుండు దాని కింద ఇంత షార్ప్గా ఉంటది కదా కొష్గా ఉంటుంది దాని కింద దానిపైన తాడు కట్టి ఆ తాడుతోని కొలత వేస్తారు అయితే దేవుడు ఆ గోడ మీద నిలబడి ఆ గోడకి ఆ మటపు గుండుని దించేస్తున్నాడు కిందికి తాడుతో పట్టుకొని ఆ దర్శనం చూస్తున్నాడు ఇక్కడ సరే ఏంది ఆయన మటపు పట్టుకోవడం ఏంది ఆ యొక్క గోడ మీద నిలబడమేంది ఇవన్నీ ప్రతిదానికి సూచన చూడండి బైబుల్ అంతా సూచనాత్మకంగా చెప్పబడింది నేను మొదటి నుంచి నేను మీతోని ఉపమన రీతిగానే మాట్లాడినాను కానీ ఉపమన రీతిగా లేకుండా నేను ఏం మాట్లాడలేదు అన్నాడు వేసుకో ఒకరోజు వాక్యం నేను మొదట్ నుంచి అంటే ఆది కాలం కాలం నుంచి నేను ఉపమాన రీతిగా మీతో మాట్లాడాను ప్రవక్తల ద్వారా మాట్లాడాను నా ప్రియ కుమారుని ద్వారా మీతో మాట్లాడుతున్నాను ఈ రోజు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు వీటన్నిటిని బయల్పరుస్తూనే ఉన్నాడు నీ బాధ్యత వాటిని నేర్చుకోవాల్సింది ఆయన కాళ్ళ యుద్ధకి పోయి ఎవరిలాగా మరియా మరియా తన కాళ్ళ దగ్గర నిలబడి కూర్చొని ఆయన చెప్పే వాక్యాలు వింటుంది కానీ మార్త అనేకమైన పనుల చేత అలిసిపోతుంది క్రైస్తవ జీవితం ఇరవచ్చు మార్తకి సాదృశ్యం ప్రతి క్రైస్తవ సంఘము మార్తకి సాదృశ్యం మనము మరియాకి సాదృశ్యంగా ఉన్నాం ఎంత కష్టమున్నా ఎంత అలసిపోతున్నా ఎంత ప్రయాసమున్నా ఎన్ని కిలోమీటర్లు దొరుకుతున్నా ఆయన సన్నిధికి వచ్చి ఎంతగానో ఆనందిస్తున్నాం ఆనందిస్తున్నాం లేదా ఆనందం ఉందా మీకు ఏ ప్రభుత్వం జరిసినప్పుడు మీకు అన ఉందిరా లేదా ఎక్కడుంది ఆత్మ ఫలాలు అదే కదా ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము ఆశానిగ్రహము మంచితనం సంతోషము సమాధానం ఇవన్నీ కదా నీవు నిజంగా నీలో నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే నీకు ఆయన ఎందు ఆనందం ఉండాలా ఉందా లేదా ఈరోజు ఇదొక సూచన బ్రదర్స్ వచ్చి సిస్టర్స్ వచ్చి బ్రదర్ నాకు ఈ సమస్య నాకు ఆ సమస్య అంటే నీకు ఆనందం లేదా నీకు సంతోషం లేదా తన్నుల్ ఆ జైల్లో పడ్డ ఆనందిస్తున్నారా లేదా పాటలు పాడుకుంటా శరీరంలో బాధ ఉన్న ఆనందం ఉందా లేదా అంటే పరిశుద్ధాత్మ ఫలం ఆత్మ ఫలాలు వాళ్ళలో ఉన్నాయా నువ్వు నిజంగా పరిశుధాత్మ అభిషేకం పొందేవాడమైతే ప్రతి దాంట్లో ఎంత కష్టమని నేను ఆనందిస్తా చాలా మంది వచ్చి అయ్యో ఏమైపోతుందో ఏం కాదు ఎందుకంటే ఏమైపోతుందో అంటే శరీరమైంది ఏమీ కాదు అంటే ఆత్మీయమైంది ఏమైపోతుందో శరీరమే కదా నశించిపోయేది ఏమైతుంది కానీ ఆత్మ అయితే కాపాడబడుతుంది కదా పర్వగ్రాజనలకైతే పోతుంది కదా అది ఆయన సన్నిధికి పోతుంది కదా ప్రసంగి చెప్పినట్లు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోవాల్సిందే కదా ఆయన దగ్గరికే పోతున్న ఆత్మ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు ఎందుకు ఆ బాధ ఉంటది నాకు ఏమీ కాదు దృఢమైన నిశ్చయం నాకున్నది ఉన్నది అని నువ్వు చెప్పగలవా అయ్యో ఏమైపోతుందో హైదరాబాద్కి యథావిధిగా పోతుందని యాలం కానీ ఎవరు గ్రహిస్తలేరు ఈ లోకం మీదకి వస్తున్న ఉపద్రవాన్ని ఎవడు ఎవ్వరు గుర్తిరగని సమయంలో జలప్రయం వచ్చి వారిని కొట్టుకొని పోయెను అని యేసు చెప్పిండు నోవా గురించి నోవా కాలం గురించి నోవా కాలంలో ఉండే తన తరం గురించి ఎవరు గుడి తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను ఒక కుటుంబం మిగిలిపోయింది కొనిపోయిన వాళ్ళు ఎవరు విడబడ్డ వాళ్ళు ఎవరు జలప్రలయం ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది జలప్రలయం నోవని కొనిపోయిందా నోవని విడిచిపెట్టిందా లేదా మరి ఎవరిని కొనిపోయింది జలం బయట ఉన్నోలే ఓడలో ఉన్న వాళ్ళు కాపాడబడ్డ వాళ్ళు ఓడ బయట ఉన్నవాళ్ళు జలప్రలయం వారిని అందరినీ కొనిపోయి అలాగునని మనసుకోమని రాకడ దినమున ఉండును అనడలేదా అంటే ఏమన్నాడు ఆ దినమున అనేకులు కొనిపోబడదురు కొందరే విడవబడదురు ఒకరు ఒకరు విడబడదురు అన్నాడు నోవా కాలంలో ఒక కుటుంబము విడుదల అనేకమైన కుటుంబాలు కొట్టుకొని పోయినాయి శాశ్వతంగా నరకానికి పోయినాయి ఎందుకంటే అవి ఆ కుటుంబాలు అపవిత్రమైనవి ఆ కుటుంబాలు దేవుణ్ణి మహిమ దేవుడిని తెలిసి కూడా మహిమపరచలేదు నోవా ఎంత ప్రకటించినా గాని ఆయన సువార్త ఎవడు చెవినబెట్టలేదు ఎవడు వినలేదు కాబట్టి ఆ కుటుంబాలన్నీ కొట్టుకొని నిత్య నరకానికి కొనిపోబడ్డాయి లేదు నువ్వు ఉల్టా చెప్తున్న వాక్యం ఎత్తబడేవాడు పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి కాని ఏసులు చెప్పిన మాటకి విరుద్ధమా ఏసులో చెప్పిండు జలప్రాయం వచ్చి వారిని కొనిపోయింది ఒక్క కుటుంబం విడుదల అలాగుననే మనసుకుమని రాకడా ఆయన దినమున అంటే తీర్పు దినమున అదే రీతిగా నిత్య నరకానికి కొనిపోబడుతున్నారు నిత్య జీవానికి విడుదల ఆయన తీర్పు నుంచి విడుదల ఆయన తీర్పు దినం జలం ప్రళయం అంటే తీర్పు దినం సదమ గమర కాలంలో పడ్డ ఆ యొక్క అగ్నిగంధకాలు దేవుని తీర్పుకు సాదృశ్యం ఆయన కోపానికి సాదృశ్యం ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన తీర్పు దిన కోపాన్ని చూపిస్తుంది మనం మటుకు ఆయన కనికరం పొందిన వారం మనకి తీర్పు లేదు క్రీస్తు యేసు వారికి ఏ తీర్పు ఏ శిక్ష విధి లేదు అని మనం చూస్తున్నాం వాక్యం మనకు కానీ ఎవడైతే ఆయన సృష్టికర్త అని తెలిసి ఆయనని మహిమపరచలేదో వాళ్ళకి మటుకు ఖచ్చితంగా తీర్పు ఉంటది రోమి రాష్ట్ర పత్రిక మొదటిదేనా చూస్తున్నాం ఎవరైతే సృష్టికర్త అని ఆయన తెలుసుకొని ఆయనకి మహిమ రాణియకుండ దొంగలించి రో వాళ్ళు ఖచ్చితంగా తీర్పు పొందబోతున్నారు అంటే నిత్య నరకానికి వాళ్ళు పోబోతున్నారు మటపు గుండుకు సంబంధించిన వ్యాఖ్యలను చూసినాం మటపు దేనికి సాదృశ్యం మటపు గుండు వానికి సాదృశ్యం మటపు గుండు ఆ పట్టుకున్నవాడు ఏమి చేయబోతుండో అనే దానికి సాదృశ్యం దేవుడు ఆ గోడ మీద నిలబడి ఆ మటపు గుండుని చూసినాడు మీకందరు తెలిసి మటపు సాధారణంగా మీరు ఇళ్ళు కట్టుకున్నప్పుడు మీరు ఇళ్లలో చూసింటారు కదా మటప్పుగు గుండుతో ఏం చేస్తారంటే సాధారణంగా వెనకడికి ఇప్పటికి కూడా మటప్ప గుండు ఏం చేస్తారంటే ఆ నీళ్ళలో బాయిలేస్తారు బాయిల్ వేసి ఎంత మటుకు నీళ్ళు ఉన్నాయో ఎన్ని లెవెల్ నీళ్ళు చెక్ చేస్తారు దాంతోని ఎన్నెన్నో చెక్ చేస్తారు గోడ సరిగ్గా కట్టబడుతుందా లేదా పైకి స్ట్రైట్ ఉందా లేదా అని కూడా చూస్తారు అట్లనే ఈ ఈ ఫ్లోర్ లెవెల్ గా ఉందా లేదా కూడా చూస్తారు దాంతో కదా మటప్పుగుండు పునాది కట్టకముందు మటపు పెడతారా లేదా పునాది కడతారు అప్పుడు మట బండి వేస్తారా పునాది అంటే ఏం చెప్పండి గోడ కింద రాళ్లేసి కడతారు పునాది చాలా లోతుగా తొవ్వి ఆ రాళ్లేష్ కడతారు దాన్ని ఏమంటారు పునాది అంటారు పునాది అంటారా పునాది అంటారు కదా రాళ్లేష్ ఇట్లా రెండు రెండు ఇట్లా గనేట్ రాళ్లతో కడతారు దానితో కట్టినాక దాని మీద గోడ కడతారు గోడ కట్టినాక ఇల్లు కట్టుకుంటారు కదా సరే ఇదంతా మనం చూస్తుంటే త్వరలో ఇల్లు కట్టుకోవాలా అన్న ఆసక్తి కలుగుతుంది ఒకవేళ మీ ఇంట్లో గోడలు స్ట్రైట్ లేకుంటే స్ట్రైట్ కట్టించుకోవచ్చు లేకపోతే ఎవడని అంటాడు అదే ఏమైనా మీ మీ ఇంట్లో వాస్తు వాస్తు పాటిస్తున్నారా ఇవన్నీ గోడలు గొడగొట్టారు మా ఇంట్లో అయితే ఏ గోడ స్ట్రైట్ గా ఉండదు వాడు ఎట్లా కట్టిండో ఆ మేస్త్రి మాకు అర్థం కాదు కాని ఇట్లా ఇట్లా లెవెల్గా ఉండవు అవి ఇక్కడ నుంచి అక్కడ పోతే ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది అయితే వాడు కార్పెంటర్ చెక్కతో పనిచేస్తుంటే ఏమి ఫిట్ కావట్లేవు కార్పెంటర్ అన్నాడు ఇవి ఎవరు కట్టిండి సార్ గోడలు స్ట్రైట్ గా లేవు ఒక్కటి కూడా ఎట్లా కట్టాలో ఈ క్యాబినెట్స్ అన్నాడు వదిలిపడేశాన నేను సో అక్కడ ఉన్నాయి ఇప్పుడు కట్టలే సరే మనం ఎక్కడ పెట్టుకోవాలా వస్తువులు పెట్టుకున్నా కడిగి పెట్టుకుంటాం ఏది ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచించాలా సరే చూడడానికి నీటుగా అంతేగాని డెకరేషన్ అవసరం లేదు మనకి డెకరేషన్ మీద పైసలు పెడతామా నీటు పైసలు పెడతామా నీటు కనిపించాలా ప్రజల ఎదుట అంతేగాని డెకరేషన్ అవసరం లేదు కాబట్టి మటపు గుండు దేనికి సాధుష్టం అనేది మనము ఇక్కడ చూస్తున్నాం యహోవా ఎనిమిదవ వచ్చినప్పుడు ఆమోసు అంటే భారం కలిగిన లేక ఆమోసు అంటే భారము ఇంగ్లీష్ లో బర్డెన్సం అంటాం భారము అంటే బర్డెన్సం ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగగా ఆమోస చెప్తున్నాడు నాకు మటపు గుండు నేను అంటిని ఆమోసు నీకు ఏమి కనిపిస్తున్నది ఆమోసేమంటున్నాడు దేవా నాకు మటపు కనిపిస్తున్నది అంటున్నాడు మటపు అంటే మన ఈ లోకల్ తెల తెలుగు భాషలో చెప్పాలంటే గుండు దారం అంటారు గోడలు కడతపుడు లేక ఇటుకలు గోడ మీద కడతపుడు ఆ దారము గుండు పెట్టి కడతారు ఎందుకంటే అవి ఆ ఇటుకలు సమముగా మంచిగా కట్టబడుతున్నాయా లేవా ఆ గోడ తిన్నగా కట్టబడిందా లేదా అని లెవెల్ గా చూడడానికి కొరకు ఆ తాడు వాడతారు మటపు గుండు కానీ దేవుడు గోడ మీద నిలబడి మటపు గుండు పట్టుకొని దర్శనీతిగా అతనికి కనిపించడం అనేది ఆశ్చర్యకరం ఇదే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ రోజు నీకు కళలో అటువంటిది కనిపిస్తే నువ్వేం చేస్తావు ఏ పిచ్చి కళ అనుకుంటావు లేకపోతే తెల్లవారులేసి ఇదేమి పీడకల అనుకుంటావు బాగా అర్థం చేసుకోండి దేవుడు అనేక పర్యాలు మాట్లాడుతున్నాడు దర్శరీతిగా మాట్లాడుతున్నాడు మనం నమ్ముతాం కళల రూపకంగా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నమ్ముతాం కానీ ఆ వచ్చిన కళ లేక దర్శనము దేవుని వాక్యానికి సమముగా ఉందా లేదా దేవుని వాక్యంతో సమాధానంగా ఉందా లేదా అని పరిశీలించినాకనే అది దేవునుంచి వచ్చిందా లేదా అని మనం గ్రహించగలం వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది దేవునుంచి వచ్చింది కాదు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించబోతున్నాడు ఈ లోకంలో ఏ రీతిగా దీవన ఎప్పుడు ఆత్మీయమైంది శారీరకమైంది కాదు దేవుడు నీకు సమృద్ధిగా ఆశ్రదోతుండని చెప్పి పాసా చెప్పిండనుకోండి నాకు దేవుడు దర్శనమిచ్చిండు ఈ సంవత్సరం మమ్మల్ని బాగా ఆశ్రయించబోతున్నాడు దేవుడు గంభీరంగా ధనానిది రాబోతుంది ఎక్కడి నుంచో ధనాన్ని తీసుకొచ్చి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు పెద్ద బిల్డింగ్ ఇవ్వబోతున్నాడు రెండు కార్లు ఇవ్వబోతున్నాడు అది ఆశీర్వదం కాదు ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అది ఆశ్రదం కాదు ఈ లోకంలో దేన్ని ఆశించ ఆశింపకుడి అన్నాడు మన ప్రభు ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకూడే అన్నాడు మన ప్రభు మళ్ళీ ఆర్జిస్తే ఆయన వాక్యంలో లేమన్నట్టు ఆయనలో లేమన్నట్టు నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేడు అన్నాడు ఫలించడం అంటే శరీరమైందా లేదు ఒక భాగం శరీరమైంది కరెక్టే నీ శరీరంలో గట్టిగా ఉండాలి మంచిదే ఏ ఆహారం తీసుకోవాలా నీ నీ శరీరానికి ఎటువంటి విటమిన్స్ ఎటువంటి మినరల్స్ అవసరము ఎటువంటి ఆహారం తీసుకుంటే అవన్నీ అవన్నీ కరెక్టే కానీ అదే రీతిగా ఆత్మీయంగా కూడా ఎదగాల సాంఘిక పరంగా ఎదగాల మానసికంగా కూడా ఎదగాల అనే వాక్యాన్ని మనం ఇన్నిసార్లు చూసినాం లూకాసు వార్త రెండవ అధ్యాము యాభై రెండవ అన్ని విధాలుగా మనము అభివృద్ధి చెందడం దేవుని చిత్తం ప్రియులారా ప్రభునందు మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అంటున్నాడు దేవుని జ్ఞానమందు మనము వర్ధులుటా దేవుని చిత్తం అని కొలసల రాష్ట్ర పత్రిక మొదట తెలం మనం చూస్తాం కాబట్టి ఆమోసు ఏ చర్చలకు కాదు ఏ చర్చ కాదు చూపించండి పాలని చర్చికి పోయి ట్రైనింగ్ తీసుకున్నట్టు కనిపిస్తాడా పాలని బైబుల్ కాలేజ్కి పోయి నేర్చుకున్నట్టు కనిపిస్తాడా గొర్రెలం కాసుకుండేటోడు కానీ దేవుని మీద ఆసక్తి ఉంది పరిశుద్ధంగా జీవించడం నేర్చుకున్నాడు ఈ లోకం దృష్టిలో ఆయన చనిపోయిన వాడిలా కనిపిస్తున్నాడు ఎందుకంటే ఆయనకు చిన్న గోచి తప్ప ఏమి లేదు గొర్రెలు గొర్రెలం కాచేటోళ్ళు అట్టనే కనిపిస్తారు చేతిలో కట్ట పాత కర్ర ఉంటది వాళ్ళ గోచి కట్టుకోవాలా అంతే ఆ ఎండకి వానకి తడుస్తూ తిరగడే తిరగాల్సిందే ఎంత నల్లగా అయిపోయాడు ఆ ఎండ గిరిగిరి గడ్డము టైంకి దొరకదు షేవింగ్ చేసుకోవడం కొరకు టైంకి సమయం ఉండదు కటింగ్ చేసుకోవడం కొరకు అంత భయంకరంగా వికారంగా కనిపించే వ్యక్తిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా శారీరకంగా కనిపించే వాడిని ఎట్టి పరిస్థితి దేవుడు ఏర్పరచుకోడు అనేసి నువ్వు గడ్డం పెంచుకొని మెంటలోన్ లాగా కాది వాక్యం శారీరక జీవితాన్ని తృఢీకరించుకొని ఎవడైతే నన్ను వెంబరింపరు కోరుతున్నాడో వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలని అన్నాడు యేసు అనడలేదా నిన్ను నువ్వు తృనీకరించుకోవాలా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా అంటేంది ఉపేక్షించుకోవడం అంటే నువ్వు వదిలేసుకోవాలా ఈ లోకం దృష్టిలో నిన్ను వదిలేసుకోవాలా యుద్ డినై యువర్ సెల్ఫ్ అంటాడు ఇంగ్లీష్ లో డినై అంటే నిన్ను నువ్వు కంప్లీట్ గా మర్చిపోవాలా నువ్వు ఎవరో మర్చిపోవాలా నీకు పేరు ఊరు అంటూ లేదు డినై యువర్ సెల్ఫ్ అన్నాడు ఇంగ్లీష్ లో అంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే నేను డాక్టర్ చంద్రశేఖర్ అని చెప్పునేది కాదు నేను పలాని చర్చిలో ఒక పాస్టర్ని అని చెప్పునేది కాదు ఇది ఉపేక్షించుకోవడం అంటే ఆయన సేవా ఆయన సేవా పొలంలో నువ్వు ఒక కేక అంతే ఒక ఒక ఒక శబ్దం నీకంటూ ఒక పర్టికులర్ గుర్తింపు లేదు ఎప్పుడైతే నువ్వు ఒక గుర్తింపు కొరకు నువ్వు ప్రయాస పడుతున్నావో నిన్ను నువ్వు ఉపేక్షించుకోలేదన్నట్టు ఆమోసు జీవితం నుంచి మనం అదే నేర్చుకుంటున్నాం దక్షిణ దేశంలో ఏదో మారుమూర గ్రామంలో ఉన్న యడ్డం కాచుకుండే వాడిని దేవుడు ఒక ప్రవర్తన ఇందాక అదే చూసినాం మనం తగిన సమయం కొరకు తగిన సమయంలో ఆయననే మనల్ని లేపుతాడు అని విన్నాం మనం దళితుల రాష్ట్ర ఆమోసు ఎంత కాలము గొర్రెలుగాచిండో దేవుడు ఆయనని ఎంత కాలము ఆ రీతిగా గొర్రెలం కాచే దానికి చేసిండో అది నీ సేవా జీవితం నువ్వు ఆ రీతిగా వాళ్ళని హెచ్చరించాలా అటువంటి జీవితంలో దేవుడు మిమ్మల్ని బలవంతంగా నడిపించాలా బలపరిచి నడిపించాలా అని మనం ప్రార్థన చేశాం కృపా మహిడా ఏసా మీకు వందాలైనా అవును రాజా ఇస్సా పనులు ఏ రీతిగా శమల పాలను కాబోతున్నారనే విషయం మీరు చూపిస్తున్నారైనా ఆత్మీయ ఇస్సాలు ఏ రీతిగా ప్రపంచమంతట శమల పాలు కాబోతుందో చూపిస్తున్నారు ప్రభావ వీటిని మేము అందరం అర్థం చేసుకొని అనేకలని హెచ్చరించాలా సి పర్వతం మీద మేము బాకానాదం ఊదాలా ప్రభా అనేకులకు హెచ్చరిక వాక్యాన్ని మేము ప్రకటించాలా ప్రవ్వా అటువంటి సేవలో మమ్మల్ని అందరినీ నడిపించి మీరు అక్కడ మన సీతపరచుకోమని ఏ సూక్రీస్తు పరిశుద్ధ నావన ప్రార్థించున్నాం తండ్రి ఆమె